చెప్ప స్వభావాలి దీని శ్లోకం దీన్ని ఎలా అర్థం తెలుసుకోవాలి మనసు ద్వారా తెలియబడేది చెప్పండి వింటున్నారా వింటున్నా అన్నయ్య వింటున్నాను కొంచెం చాలా తెలియబడేది కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఉంది వాడ వింటున్నాను చెప్పండి అహంకారం మాత్రమే బాగా బ్రేక్ అవుతుంది మళ్ళీ వాళ్ళు చేస్తా ఉండే